ఆ విధంగా మీరు మీ దేహంతో అభిమానం ఉన్నంత వరకు సంసార బంధంలోనే ఉంటారు అయితే ఈ దేహాన్ని కత్తి పొడిచి చంపేస్తే నాకు సంసార బంధం పోతుందా అలా పోదు మీరు చేయాల్సింది ఏమిటంటే దేహం అనేది చచ్చిపోయింది అనుకోవాలి వన్ హ్యాస్ టు డై టు ది బాడీ టు కమ్ అవేట్ టు ది రియాలిటీ అర్థమైందండి దేహము ఎడలా యూ హ్యావ్ టు బిహేవ్ యాజిట్ ఇట్ ఈస్ ఇస్ దేట్ ఆల్రెడీ అప్పుడు అంత గట్టిగా ఎప్పుడైతే దేహాభిమానం నుంచి మీరు బయటపడిపోతారో అంటే సర్వథా సంబంధ విచ్ఛేదం అంటే దేహము యొక్క కులము నా కులము కాదు దేహము యొక్క నామము నా నామము కాదు దేహ రూపము నా రూపము కాదు దేహము యొక్క రోగము నా రోగము కాదు దేహము యొక్క మంచి నా మంచి కాదు దేహము యొక్క పుట్టుక నా పుట్టుక కాదు దేహము యొక్క చావు నా చావు కాదు అని ఈ విధంగా దేహముతో సర్వథా సంబంధ విచ్ఛేదాన్ని పెట్టేసుకోవాలి ఆ పని దాన్ని సంపాదించాలి ఎందుకంటే ఆత్మస్వరూపము తెలియకుండుటకు ప్రధానమైన బాధకము ఆప్స్టకిల్ దేహాభిమానమే కాబట్టి దేహంతో సర్వాత్మన సంబంధ విచ్ఛేదం అయిపోవాలి ఎప్పుడైతే మీరు దేహము యొక్క పూర్తి సంబంధ విచ్ఛేదాన్ని పొందుతారు అదే క్షణంలో మీ యొక్క పరమాత్మతత్వము అది ప్రకాశిస్తుంది క్షేత్రజ్ఞుడు దేహంతో అభిమానం పెట్టుకుని సంసారవుతాడు అదే క్షేత్రజ్ఞుడు దేహాభిమానాన్ని తిరస్కరించటం ద్వారా పరమాత్మ అయిపోతాడు కాబట్టి వన్నెస్ విత్ గాడ్ ఈ సేమ్ యాజ్ డిస్క్రిమినేషన్ ఫ్రమ్ ద బాడీ మైండ్ బాడీ మైండ్తోటి వివేకము అయితే పరమాత్మతోటి ఏకత్వము అని పేరు కాబట్టి నేను సంసారిని సుఖిని దుఃఖిని అని అలాగా ఊహించుకుంటూ దేహ సంబంధం పెట్టుకుని బతకడం సరికాదు కేవలము పీపుల్ వాళ్ళు ఏమనుకుంటూ మేము తెలుసుకుంటున్నాము అనుకుంటారు తెలుసు మేము ఆలోచిస్తున్నాము సంకల్పిస్తున్నాము తెలుసుకుంటున్నాము అనుకుంటాను వాళ్ళు ఆలోచించుటలేదు తెలుసుకోవటం లేదు సంకల్పించుటలేదు కేవలము ఇమాజినేషన్ చేస్తూ ఉన్నారు ఇమాజినింగ్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీరు నాకు సమాధానం చెప్పండి ఇప్పుడు నేను ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు నాకేమీ లోటు లేదు వాళ్ళు చక్కగా అందరూ అందరికీ పెళ్లి వెళ్ళి అంతా బాగానే ఉంది ఎవరిథింగ్ ఈజ్ ఫైవ్ మనం చెప్పిన వాళ్ళు చక్కగా వినేస్తున్నారు కాబట్టి ఐ హ్యావ్ అకాంప్లిష్ ఇప్పుడు నేను ఇమాజిన్ చేస్తున్నానా లేకపోతే తెలుసుకుంటున్నానా థింక్ చే ఏం చేస్తున్నాను నేను ఐఎమ్ ఇమాజినింగ్ ఐఎం జస్ట్ ఇమాజినింగ్ పది లక్షలు బ్యాంకులో వేశాను దాని మీద వడ్డీ వస్తూ ఉంటుంది దాంతో మనకి కలక్షేపం బాగానే అవుతుంది మనకి ఏం లేట్లేదు వీడిస్తే అంత ఇవ్వకపోతే అంత అనుకుంటున్నాను అనుకోండి వాట్ ఆర్మ్ ఐ డూయింగ్ నావ్ ఐఎమ్ ఇమాజినింగ్ పీపుల్ ఏమనుకుంటారు దే థింక్ దట్ దే ఆర్ థింకింగ్ దే They are not planning, they are not planning, they are not thinking, they are imagining. You should know that. So samsara mannadi, anta gittiga bandhisthunde, jenula mannadi, karuka wakarache implode unnani. Bhashrin zhudha. Nenayi kahela jepto hunde avadid kodha, avatari ka, samastha dhyayatthopasamha rathaha. శ్లోక ఈ శ్లోకము ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు ఈ శ్లోకానికి ప్రయోజనం ఏమిటి అర్థ అంటే ప్రయోజనం ఏమిటి ప్రయోజనం ఈ శ్లోకానికి ఇంతవరకు గడిచిన అధ్యాయములో చెప్పిన విషయములంతనూ ఉపసంహారము చేయటే ప్రయోజనము కంక్లూషన్ ఒక్కసారి సారమంతా చెప్పేసి కంక్లూడ్ చేయటం కోసం ఈ శ్లోకాన్ని మొదలుపెట్టాడు క్షేత్రక్షేత్రజ్ఞయో ఖ్యాతయో ఏం యథాప్రదర్శిత ప్రకారేణ చూడండి మీరు క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవాలి అసలు నాలెడ్జ్ అంటే అదే లోకంలో జనులకు నాలెడ్జ్ అంటే ఏమిటో తెలీదు వ్యాకరణం చదువుకుని నేను పండుతున్నాను ఒకడు అనుకుంటాడు తర్కం చదివి పండుతున్నాను ఇంకొకడు అనుకుంటాడు ఎకనామిక్స్ చదివి పండుతున్నాను ఇంకొకడు అనుకుంటాడు హోమ్ సైన్స్ చదివి పండితుందని మరో ఒకడవో మరో కాదం అనుకుంటుంది హోమ్ సైన్స్ హోమ్ సైన్స్ ఏమిటండి వంట వండడో అదే హోమ్ సైన్స్ ఇంటీరియర్ డెకరేషన్లో పండితుడని ఇంకొకడు అనుకుంటాడు ఫ్యాషన్ టెక్నాలజీలో పండితుడని ఇంకొకడు అనుకుంటాడు ఫ్యాషన్ టెక్నాలజీలో పండితులంటే అర్థం ఏంటి ఎందుకు పనికి వాటిని తయారు చేసే టెక్నాలజీలో వీడు సిద్ధవస్తుడని అర్థం అంతే ఫ్యాషన్ అంటే సో ఉపయోగపడే చొక్కావి ఎలా కొట్టాలో వాడికి తెలియదు అక్కర్ లేకుండా చొక్కాని కొట్టడమే వాడికి తెలుసు వాడు ఏం పాండిత్యం అది ఇలాగే ఇవేమీ పాండిత్యాలు కావు మరి పాండిత్యం అంటే ఏమిటి క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ క్షేత్రము క్షేత్రజ్ఞుల జ్ఞానం ఏదైతే కాదు వివేక జ్ఞానం ఏదైతే నా అభిప్రాయంలో అది మాత్రమే జ్ఞానము అని శ్రీకృష్ణుడు చెప్పినాడు కాబట్టి అది జ్ఞానం ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలి ఎలాగా పైన ఆల్రెడీ వ్యాఖ్యానం చేయడం అయింది మళ్ళీ మొదలు పెట్టడం వదరదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టడం పల్లెటూళ్ళలో హరికథ చెప్తున్నాడు ఒక ఆయన హరికథ చెప్తూ రాముడు పుట్టినాడు రాముడు సంపూర్ణ రామాయణం హరికథ రాముడు పుట్టాడు విశ్వామిత్రుడు దగ్గరికి వెళ్ళాడు అక్కడ శుభాహంని సంహరించాడు మారించి ఉండేమో సముద్రంలో పాడేశాడు ఇంకా సీతాదేవి దగ్గరికి వెళ్తున్నాడు పెళ్లికి ఈ లోపల రెడ్డి గారు వచ్చారు సద్దారెడ్డి గారు వచ్చారు అయ్యా రెడ్డి గారు వెంటనే ఈ ప్రేక్షకులు కూడా ఇది హరికత వెళ్ళవాలి రెడ్డి గారు రెండు రెండో ఆయనకి పిలిచారు ఆ ముందు పెద్ద కూర్చి ఒట్టుమొట్టు కూర్చోవేశారు ఈయన పాపం వేచి ఉన్నాడు ఆ రెడ్డి గారు కూర్చున్నాక మొదలుపెట్టారు సరే రెడ్డి గారు కూర్చున్నాక ఆయనకి మొదలు పెట్టండి అన్నారు మొదలుపెట్టండి పంతులు గారు అంటే ఈయన హరికత మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్ట రెడ్డి గారు వచ్చారు మొదటి నుంచి అంటే కాదండి సీతాదేవి సీతాదేవి కాదు దేశరత్ దేవికి వెళ్ళిపోవాలి మళ్ళీ అలాగా మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి మొదలెట్టడం ఇదంతా అయింది యథా వ్యాఖ్యాతమే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వ్యాఖ్యానం మొదలుపెట్టద్దు ఈ విధంగా తెలుసుకోవాలి ఈ విధంగా అంటే ఏమిటి మళ్ళీ మళ్ళీ అదే మాట మళ్ళీ మొదలుపెట్టొద్దు ప్రదర్శిత ప్రకారేణ పైన చెప్పిన విధంగా తేడాను తెలుసుకోవాలి అంతరం వాటి మధ్యలో ఉండే తేడా తెలుసుకోవాలి తేడా తెలుసుకోవద్దండి పంచదారకి కాఫీ పొడికి తేడా తెలీదు చేయొద్దు పంచదార వేసి మరిగించి ఫిల్టర్ చేసి కాఫీ పొడి వేసి కలిపి ఇస్తారా అలా ఇవ్వరు మరి ఇస్తారు కాఫీ పొడి వేసి మరిగించి ఫిల్టర్ చేసి పంచదార వేసి కలిపి ఇవ్వాలి ఈ తేడా తెలియలేదనుకోండి రెండు డబ్బాలు ఒకలాగే కనపడ్డాయి అనుకోండి కంటితోటి కొంచెం చత్వారం కూడా ఉంద లేదా రేజీ ఒకటి ఉందనుకోండి అప్పుడేం చేస్తారు చక్కగా పంచదార వేసి బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఆ తర్వాత రెండు చించాలు కాఫీ పొడి వేసి కలిపేసి ఇచ్చేస్తారు అది కాఫీ ఎలా తగ్గుతారు దాన్ని తెలియాలి అలాగే ఇక్కడ కూడా ఇతరేతర వైలక్షణ్య విశేషం సో పంచద క్షేత్రములకు క్షేత్రజ్ఞులకు ఉన్నటువంటి ఆ తేడాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి నేను ఇందాక చెప్పాను ఆ తేడా అంతా కూడా ఒకటి ఉన్నట్టు కనపడుతుంది లేదు రెండవది మాత్రమే ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే ఉన్నది మిగతాదంతా మీరు ఊహలే చేస్తున్నారు సంసారం అని డబ్బని ఇల్లని వాకిలని కొడుకు అని కూతురని కూడా మీరు ఊహిస్తున్నారు ఆ సంగతి ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది దానివల్ల కొడుక్కి నష్టం ఉండదు కూతురే బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ మీ దగ్గరే ఉంటుంది ఎక్కడికి పోదు ఈ ఊహలన్నీ కట్టిపెట్టి సత్యాన్ని సత్యంగా తెలుసుకుంటే భవిష్యత్తులో మీరు సుఖంగా ఉండగలుగుతారు లేకపోతే ఈ సత్యము తెలుస్తుంది ఏ సత్యము మనం ఇంతకాలం జీవితం అంతా కూడా పొగటి కలవు కంటో పడిపినాము మనం ఏదేదైతే సత్యం అనుకున్నామో అది ఏదీ సత్యము కాదు అనే సత్యము ప్రాణం పోయే ముందు తెలుస్తుంది తెలిస్తే వాడు గుండెలు పగిలేట్లా అవిసి ప్రాణాన్ని విడిచిపెడతాడు కాబట్టి అప్పుడు తెలియడం కాదు ఇప్పుడు తెలుసుకుంటే మంచిది కాబట్టి ఈ అంతరమును ఇతరేతర వైలక్షణ్య విశేషం అలా వెరీ స్పెసిఫిక్ డిస్క్రిమినేషన్ ఇతరము ఇతరము క్షేత్రము క్షేత్రజ్ఞం వాటి మధ్యన ఉండేటువంటి వివేకము తేడా స్పష్టంగా తెలుసు ఎలా తెలుస్తుంది జ్ఞాన జ్ఞానమనే చూపుతో తెలుస్తుంది ఈ జ్ఞానం అనేది చూపు ఎక్కడి నుంచి వస్తుందండి ఇందాక చెప్పాను పదేళ్ళ కుట్రాడికిను ఎండీకి తేడాలు చెప్పాను మీకు శాస్త్రాచార్యోపదేశజనితం ఆత్మప్రత్యయిక జ్ఞానం చిక్షు ఆత్మస్వరూపమును కరెక్ట్గా తెలుసుకునే జ్ఞానము అదే చిక్షు అంటే అదే కన్ను ఆ కన్నుతో చూడాలి ఏమిటి దేహము నా దేహము ఆత్మ కాదు నేను కాదు ఇంద్రియములు నేను కాదు కర్మేంద్రియములు నేను కాదు జ్ఞానేంద్రియములు నేను కాదు మనస్సు నేను కాదు బుద్ధి నేను కాదు అహంకారము నేను కాదు మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం నచ శ్రోత్ర జిహ్వే ఎట్సెట్రా నభూత సంఘ అనే రాతస్మరణంలో అలాగా స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటాడు అది ఎలా తెలుస్తున్నది శాస్త్రము యొక్క శ్రవణం చేయాలి ఆచార్యుని యొక్క ఉపదేశము ద్వారా శాస్త్రము యొక్క శ్రవణం చేయాలి అంతే తప్ప టీవీ పెట్టుకుని ఆ పాటలు ఉంటుంటే ఏమవుతున్నాయి శ్రవణం చేయాలి ఇప్పుడు సంగీతం సంగీతముందు ప్రీతి గల వాళ్ళు కూడా సంగీతం వింటారు తప్ప ఆ సంగీతంలో ఆ త్యాగరాజస్వామి చెప్తున్నది విన్నే వినరు చైరాజ స్వామి చెప్తూనే ఉంటాడు ఏమని గ్రహ బలమా రాముని సన్నిధిని మించిన సుఖమా సుఖమా నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా అని ఆయన చెప్తాడు అది వెండవేడు అది ఆ మాట పట్టించుకోడు ఎక్కడ ఎక్కడ రాగాలి ఎక్కడ విరవాలి ఎక్కడ రాగమేమిటి ఇదేమిటి అదే అదే పట్టుకుని సాగతిస్తాడు ఘన చెప్తాడు సస్ సీ రిది గగ్గగ్గ మమ్మమ్మ అని ఘన చెప్తాడు తప్ప ఆ సందేశాన్ని పట్టుకోడు అవునా అందరూ అలా కాదు దేర్ ఆర్ వర్డీ ఎక్సెప్షన్స్ అందరూ అలా కాదు అలాగే వేదం తెలియవాడు కూడా గణాంతవాత్మ అని ఘన చెప్తాడు తప్ప అసలు గణపకరగా అర్థమేమి తెలుసుకోడు కాబట్టి శాస్త్రములు అధ్యయనం చేయాలి ఇంత కథలు తెలుసుకోవడం రాదు కథలు దుర్యోధనుడు దుష్టుడు శితులైన దుర్యోధనుడు దుష్టుడు మీకు ఇప్పుడు కొత్తగా తెలిసిందా ఏమన్నాను దుష్టుడే ఎందువల్ల దుష్టుడు ఎందువల్ల ఏమిటండి లక్క గృహంలో పెట్టి తగలబెట్టే ప్రయత్నం చేశాడు రౌపదిని అవమానం చేశాడు ఎన్నెన్నో అవమానాలు చేశాడు దుష్టుడు కాబట్టి శాస్త్రము యొక్క శ్రవణం చేయొద్దా ఎంతసేపటికి చెప్పిన కథ పాడిన పాటే పాడుకుంటూ శాస్త్రము యొక్క శ్రవణం చేయాలి ఆచార్యుడు బ్రహ్మనిష్ఠుడైన ఆచార్యుడి చేత శాస్త్రమూలగారేమే ఉపనిషత్తులు గీత వాటి యొక్క ఉపదేశమును పొందాలి అలా పొందుతూ ఉంటే ఆత్మస్వరూపముతో చెందినటువంటి ఆ వివేక జ్ఞానము అది ప్రకాశిస్తుంది అది చక్కగా ప్రకాశిస్తుంది అదే చీతి అదే జ్ఞాన చక్షు తేనా జ్ఞాన చక్షుషా ఆ జ్ఞాననేత్రముతో దర్శించాలి అలా దర్శించినప్పుడు మీకు సత్యం తెలుస్తుంది ఇప్పుడు ఒక ఆయన ఇంట్లో ఉన్నాడు అంత చీకటిగా ఉంది ఇల్లు ఇల్లు అంత చీకటిగా ఉంది చీకటిగా ఉంటే ఆయన కనిపించింది ఈ చీకటి కొంపలో ఏదైనా పిశాచం ఉండేమో అనిపించింది పిశాచం ఉండేమో అనిపించేప్పటికీ పక్కనే ఉన్నవాడు పిశాచం ఒక్కటే కాదురా భూతప్రేతాలు కూడా తోడై ఉంటాయని పిశాచం బట్లో వెరైటీస్ ఉంది కదా భూతప్రేతాలు కూడా ఉండే ఉంటాయి అన్నాడు ఇంకొకడు అన్నాడు నేను విన్నాను భూతప్రేత విశాచాలే కాదు షాకినీ డాకినీ కూడా ఉన్నాయి అని ఇంకొకడు అన్నాడు బ్రహ్మరాక్షసు కూడా ఉందని ఇంకొకడు అన్నాడు ఈ లోపల వీళ్ళందరూ భయపడుతూ కూర్చున్నారు ఆ కుంపలో చీకటి కుంపలు వాళ్ళలో ఒక సాహసం ఉంటుందన్నాడు వాడు ఏం చేసేదంటే అరే మీరు అలాగా విమోగం చేస్తూ కూర్చుంటారా నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళి అలా అక్కడెక్కడకు కొవ్వతో ఒకటి కొనుక్కొచ్చి అడ్డి పెట్టుకుంటూ కొవ్వొత్తు ఒకటి కొనుక్కొచ్చి లోపలికి వచ్చి వెలిగించి పెట్టాడు మధ్యలో పెడితే భూతాలు లేవు ప్రేతాలు లేవు కిశాచ్యాలు లేవు ఏమి లేవు పోయాయి కాబట్టి జ్ఞానచక్షుతో జీవితాన్ని పరిచాలి జీవితం చీకట్లో బతికేయడం కాదు ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం అనేది లేకుండగా చీకట్లో ఈ దేహమే నేను నా కులం ఇది వర్ణం అది వర్గం అది నేను అప్పుడు పుట్టాను ఇప్పుడు ఇరవై ఏళ్ళు వచ్చా ఇంకో పది ఏళ్ళు బతికినాను డెబ్బై ఏళ్ళు బతు ఇరవై ఏళ్ళు బతుకుతాను ముప్పై ఏళ్ళు బతుకుతాను అని లెక్కలు వేసుకుంటాం ఈ పోవేసిన డబ్బుతోటి మిగిలిన డబ్బు ఇంత అవుతుంది అది ఇలా అవుతుంది అది ఇలా అవుతుంది కొడుకు కూతురు ఈ ఇది దీన్ని ఈ చీకట్లో బతికేస్తే కాబట్టి ఒక సాహసమంతటి వచ్చి పుట్టింది లైట్ ఏం లేవు క్షేత్ర క్షేత్ర జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ్మ ఏ వేదాంత క్లాస్ ఇలాగే ఉంటుంది చూడండి మీకు ఏదో కాలక్షేత్రంలాగే ఉండదు మీరు మనం అనుకుంటున్న వాటిని అన్నింటినీ సమర్థించుకుంటూ ఉన్నాం మీరు ఫలానప్పుడు పుట్టారు మీ జాతకం బాగుంది ఇలా ఉండదు ఈ వేదాంత క్లాసు ఈ పదమూడో అధ్యాయండి ఈజ్ ఇట్ ఆల్రైట్ నేను కొడుకు కూర్చుకుంటూ ఉంటాను మీరేమీ ఆఘా ఇచ్చే మాట మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా ఏమన్నా అలా అనుకోవటం కదా సో కాబట్టి ఈ జ్ఞానం అనే యత్రన్ని తెరవాలి సో ఆత్మ నుంచి ఆత్మస్వరూపము వైపు పెడముఖం పెట్టి ఒకడు సూర్యుడు ఇటు ప్రకాశిస్తుంటే వీపు సూర్యుడికి చూపించి నేడ వెంట పరిగితే వాడికి ఏం దొరుకుతుందో ఆఖరికి ఇటు సూర్యుడు పోయినాడు అటు నీడ దొరికేది అలాగూ కాదు ఈ సంసారం నీడ కంటే గొప్పది అనుకుంటున్నారా మీరు అది సత్యం అనుకుంటున్నారా అనుకుంటుంటే మీరు చాలా పొరపాటు చేస్తున్నారని అర్థం కాబట్టి ఆత్మస్వరూపానికి వెన్ను చూపి క్షేత్రంతో కలగాపులగం అయిపోయి క్షేత్రంతో మమేకం అయిపోయి ఈ ఇల్లు నాది ఈ డబ్బు నాది ఆ బ్యాంక్ అకౌంట్ నాది వీడు నావాడు వాడు పరాయి వాడు అంటూ బతికేస్తుంటే అది అజ్ఞాన అంధకారంలో జీవిస్తున్నటువంటి జీవితం అయిపోతుంది అలా అలా ఉండకూడదు అదంతా కూడా అజ్ఞానం అజ్ఞానం అనే చీకటి అదంతా కూడా దానివల్ల ఏమవుతుంది భయం పుడుతుంది భయం ఏంటంటే ఏంటి ఏమో ఏమవుతుందో భవిష్యత్ ఎలా అవుతుందో వ్యయం ఎక్కువైపోతుందేమో ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువైపోతుందేమో వ్యయం అవ్వాలి యోగ్యమైన వ్యయం ఎందుకు ఊరికే పోగేసి ఏం చేస్తారో అకౌంట్ సర్టిఫికెట్లు కొనుక్కుని సంచులో పెట్టుకోవాలి రాఖరి ఆ ఆ సర్టిఫికెట్లే మిగుతాయి ఒకడు ఉన్నాడు వాడికి గవర్నమెంట్ వాళ్ళు యాభై వేల రూపాయలు ఇచ్చారు ఇందిరా వికాస్ పత్రాలు కొనుక్కుని దాచుకున్నాడు ఏడేళ్ళు తర్వాత తీసి చూశాడు ఏజెంట్ సలహా చెప్పాడు మీరు మళ్ళీ తీసేసుకోకండి అవే మళ్ళీ తిరగ రాసి మీకు పద్నాలుగు పత్రాలు వస్తాయని సలహా చెప్పాడు వీడు సరే అది బాగానే ఉంది కదా అని చెప్పేసి తీసుకొచ్చాడు పద్నాలుగు మళ్ళీ ఇంకో ఏడేళ్ళు అయ్యేప్పటికీ పద్నాలుగు లక్షలు అయిందండి అది మనం ఈ మధ్యన బాగా ఇన్వెస్ట్మెంట్లో బాగా లాభాలు ఉంటున్నాయండి అని దేంట్లోనే ఇన్వెస్ట్ చేయించాడు వీడి చేత ఏజెంట్ ఒకడు వీడికి వాడు సలహాదారు వీడు మళ్ళీ ఇన్వెస్ట్ చేశాడు ఈ లోపల ఏదో అయింది పోయింది ప్రాణం ఏమైందంటే మీరు అనొచ్చు ఎప్పుడూ అలాగే అవుతుందా అంటే నేనంటాను మీరు ఆలోచించండి అలాగే అవుతుందా సంసారంలో లేకపోతే దీనికంటే భిన్నంగా ఏమైనా అవుతుందా ఆలోచించండి మీరు అది థింక్ ఏబోట్లేదు ఇలాగే అవుతుంది ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్సే కాదు సంథింగ్ సిమిలర్ టు దీసెస్ తలపగలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేవి మొత్తానికి ఏదైనా మొత్తానికి తేలీదిదే కాబట్టి క్షేత్రంతో మమేకమయ్యి నువ్వు సంసారంలో ఏదో ఉద్భరిస్తానని ప్రయత్నం చేస్తే యువర్ ఎఫర్ట్ ఇస్ బౌండ్ టు బౌన్స్ back, హిట్ బ్యాక్ అది ఎదురొస్తుంది అది తెలివితేటలు అనిపించుకోదు కాబట్టి జ్ఞానచక్షువుని తెలవాలి తెరిస్తే ఏమవుతుంది జ్ఞానచక్షువుని జ్ఞాననేత్రాన్ని తెలవకపోతే సంసారం సత్యం అనిపిస్తుంది మన ఊహలన్నీ సత్యం అనిపిస్తాయి మన భయాలన్నీ సత్యం అనిపిస్తాయి చాలా భయాలన్నీ సత్యం అనిపిస్తాయి భూతము ప్రేతము పిశాచ్యము సత్యం అనిపిస్తాయి మీరు జ్ఞాననేత్రాన్ని తెలవండి భూతప్రేత విశాచాలన్నీ కూడా అంతర్ధానం అయిపోతాయి ఒక్కడు కూడా నిలబడి ఉండదు అన్నీ కూడా మాయమైపోతాయి ఓన్లీ పరమాత్మ స్వరూప్ స్వరూపుడైనా మీరే పరమాత్మ అంటే పూర్ణ ఆత్మస్వరూపుడైనా మీరే మిగిలి ఉంటారు ఇంట్లో అన్నీ ఎక్కడో అక్కడ ఉంటాయి దేనికి నష్టమైనా ఉండదు మీరు మీరు సత్యాన్ని తెలిసేసుకుంటే భార్యా పిల్లలకి హాని కలుగుతుందేమో అని మీరేం నిలబెట్టుకోకుండా పాదయాత్రలు దే విల్ బీ మోర్ హ్యాపీ అండ్ విస్ ఎనీథింగ్ విల్ బి మోర్ హ్యాపీ అస్తమానం వాళ్ళ వెంటబడి వాళ్ళని ప్రాణం చేయడం కంటే అయిపోయా స్వామిజీ అక్కడ భగవద్గీత చెప్తున్నాడు వీళ్ళ అక్కడ కూర్చోండి మీరని అని కూడా అంటారు వెరీ రియల్ కాబట్టి కనుక ఈ జ్ఞాననేత్రమును తిరుగువ్వలేము తేర జ్ఞాన చక్షుష ఏం తెలుసుకోవాలి దానివల్ల ఏమవుతుంది భూత ప్రకృతి మోక్షంచ సో ఏ విధు ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకోవటంలో క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకాన్ని తెలుసుకుని ఆ తర్వాత దేన్ని తెలుసుకుంటారు ఆ వివేక జ్ఞానం వల్ల ఏమవుతుంది మోక్షాన్ని పొందేస్తారు భూత ప్రకృతి మోక్షాన్ని పొందేస్తారు నేను చెప్పాను ఆ చిలక దృష్టాంతం చెప్పాను చూడండి చిలకకి సందేశం ఇచ్చాడైనా అప్పుడు ఆ చిలకేం చేసింది దేహంతో తనకి సంబంధం లేదన్నట్టుగా పడిపోయింది అప్పుడు దానికి మోక్షం వచ్చేసింది దృష్టాంతం కథ కాబట్టి ఈ భూత ప్రకృతి భూతానాం ప్రకృతి ఈ పంచభూతముల యొక్క స్వరూప స్వభావాలు ఉంటాయి పంచభూతముల యొక్క స్వరూప స్వభావం భూత ప్రకృతి ఎటువంటి ప్రకృతి భూతానాం ప్రకృతి పంచభూతముల సమ్మేళనమైన ఈ ప్రకృతి అది తెలుగు సరి భూత ప్రకృతి మోక్షమును కూడా తెలుసుకున్నాను భూత ప్రకృతి అంటే అర్థం ఏంటంటే అవ్యక్తము ఉనబడే అవిద్యారూపమైన మాయాశక్తియే పంచభూతములకు ఉపాదానము ఆ విద్య నుండి మోక్షము అవి అంటే భూత ప్రకృతి అంటే భూతోపాదానకమైన ప్రకృతి మధ్యమ పదలోపసమాసం చేసుకోండి భూతోపాదానకమైన ప్రకృతి ఈ దేహము ఈ దేహానికి ఉపాదానం ఏమిటి పంచభూతాలు పంచభూతాలకు ఉపాదానం ఏమిటి మాయాశక్తి దానికే మరో పేరు అవిద్య ఓకే స్వభూతానా ప్రకృతి అవిద్యాలక్షణ అవ్యక్త్యా తూత ప్రకృతేవభూతప్రకృతి అనే ముందు భూతప్రకృతే అనుంది కదా భూత మోక్షం అనుంది కదా మూడు పదాలు సమాసం సో ముందు భూత ప్రకృతి పదములతో సమాసం చేయండి ఎలాగా భూతానా ప్రకృతి భూత ప్రకృతి యొక్క ప్రకృతి ప్రకృతి అంటే జనికర్త ప్రకృతి దేని నుంచి పుడుతుందో దాన్ని ప్రకృతి అంటారు నెక్లెస్ యొక్క ప్రకృతి ఏమిటి బంగారు చపాతి యొక్క ప్రకృతి ఏమిటి ఆట తరంగము యొక్క ప్రకృతి ఏమిటి నీరు ఓకే పంచభూతముల యొక్క ప్రకృతి ఏమిటి అంటే మాయాశక్తి మాయాశక్తియే పంచభూతములు పంచభూతములు మాయాశక్తి నుంచే పుట్టాయి మాయాశక్తి నుంచి మీరు నిద్ర లేచినప్పుడు మీరందరూ నిద్రలేస్తారు తెలివి వస్తుంది తెలివి దేహం లేదు తెలివి దేహం లేదు తెలివియే ఉన్నది ఆ తెలివిలో దేహం తెలుస్తుంది తెలుస్తూనే దేహంతో వీడు పాదాత్మ్యాన్ని చెంది నేను అనుకుంటాడు నేను అనుకోగానే బెడ్రూమ్లో ఉన్నాను అనుకుంటాడు అది ఆకాశమే అప్పుడు బెడ్రూమ్ అంటే ఆకాశమేగా స్పేస్ వచ్చిందిగా స్పేస్ రాగానే తెల్లారింది అనుకుంటాడు టైం వచ్చింది నేల మీద కాళ్ళు పెడతాడు పృథి వచ్చింది భోజనం అంటాడు రసము అవన్నీ వచ్చాయి పలహారము రసము కాఫీ ప్యాకేజ్ అంటే రసం వచ్చింది అలా వస్తుంది ఈ పంచభూతములన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి ఆ తెలుగులోనే ప్రకాశిస్తాయి కానీ అజ్ఞానము ఏమిట అజ్ఞానము ఈ దేహమే నేనముకోవడం అజ్ఞానం నిద్రలేస్తూనే దేహంతో మమేకమైనప్పుడే మీకు పంచభూతాలు వస్తాయి అలాగే ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి నుండి పంచభూతాలు పూర్తాయి కాబట్టి భూతములకు ప్రకృతి మాయాశక్తి అదే మన సందర్భంలో మాయాశక్తికే మరో పేరు అవిద్య మాయాశక్తి అక్కడ ఇక్కడ అవిద్య ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది ఆ ఎలక్ట్రిసిటీని మనం పెట్టుకుని టీవీని అలా చూస్తూ కూర్చుంటాం రోజంతా టీవీలో సోపో పెరాని వస్తూ ఉంటాయి ఎపిసోడ్ వస్తూ ఉంటుంది ఎపిసోడ్ ఏమిటో ఎపిసోడ్ ఏదో ఆర్డర్ ఉంటుంది అతగానే ఉంటారు ఏదో వెళ్ళపోతూ ఉంటుంది రెండు వందల ఎనభై ఏడో ఎపిసోడు అది చూస్తూ ఉంటారు రోజంతా అది చూస్తూ ఉంటారు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనే శక్తి ఏ రూపంగా మనం దాన్ని తీర్చిదిద్దుకున్నామో అవిద్యారూపంగా దాన్ని తీర్చిదిద్దుకున్నాము అంతే కదండి ఇక్కడికే మీకు దృష్టాంతం పరమేశ్వరుని యొక్క మాయాశక్తియే మన దగ్గరికి వచ్చేప్పటికి అజ్ఞానమై కూర్చుంటుంది అవిద్యాలక్షణ అయితే ఈ భూతములన్నవి వ్యక్తములు ఇది ఇది దేహము ఇవి పంచభూతములు ఇదేమో పృథివీ ఇది ఆకాశము ఇత్యాది వ్యక్తము ఈ వ్యక్తములైన భూతములకు ప్రకృతి అది అవ్యక్తము కంటి కనపడేది కాదు కాబట్టి దానికి అవ్యక్తము మరో పేరు కూడా గలదు కాబట్టి మనకు కావాల్సింది ఏమిటంటే ఆ పంచభూతముల యొక్క ప్రకృతి అయిన అజ్ఞానం ఏది దాని నుండి మోక్షమును మనము కోరుకుంటున్నాము అజ్ఞానం అజ్ఞానం ఎలా ఉంటుందంటే వచ్చి పిబంత్యాన్ పిబతి ఇప్పుడు మనస్సు సుఖంగా ఉందనుకోండి నేను సుఖంగా ఉన్నాను మనస్సులో దుఃఖం ఉందనుకోండి నేను దుఃఖంగా ఉన్నాను శరీరం అందంగా ఉందనుకోండి నేను అందంగా ఉన్నాను అందం అంటే వాటెవర్ ఇట్ మీన్స్ శరీరం అందంగా లేదనుకోండి నేను అందవిక అందంగా లేను అందవికారంగా ఉన్నాను అని ఇది ఇది భూత ప్రకృతితోటి మమేకమైపోవడం శరీరములు పంచభూతములు దీనికి ప్రకృతి అజ్ఞానం ఆ జ్ఞానంతో వీడు మమేకమైపోవడం దాన్నించి మోక్షం వచ్చేస్తుంది భూత ప్రకృతి నుంచి విముక్తుడైపోతాడు ఆ చిలకకి పంజరం నుండి విముక్తి వచ్చేసినట్టుగా మోక్షం వచ్చేస్తుంది తూత ప్రకృతే మోక్షణం భూతప్రకృతి మోక్షంచ మోక్షం అంటే మోక్షణం సో దశ అంటే పంచమే భక్తి ఆ ఆ భూత ప్రకృతి నుండి మోక్షము కాబట్టి మనకి మోక్షము అంటే ఏమిటి సంసారము నుండి సంసార బంధం నుండి విముక్తి సంసార బంధం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి సంసార బంధం ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేహము ఇంద్రియములు మనస్సు నేను అనుకోవడం చేతనే వచ్చింది కదా ఈ దేహము ఇంద్రియములు మనస్సు నేను అప్పుడే సంసారం ఉంటుంది కదా భర్త దేనికి భర్త దేహానికి భర్త భార్య అంటే దేహానికి భార్య కొడుకు అంటే దేహానికి కొడుకు బ్యాంక్ అకౌంట్ అంటే దేహానికి బ్యాంక్ అకౌంట్ అని చేత నీ ఫోటో లేకపోతే వాడు డబ్బులు కూడా ఇవ్వడదు బ్యాంక్ పుస్తకంలో ఫోటో లేదనుకోండి డబ్బులు ఇవ్వడు నో యువర్ కష్టమా అని పెట్టాడు ఓకే ఈ హాస్క్ లక్ష్మి ఐ విల్ తెలియ హాస్క్ నా గురించి నీవు తెలుసుకుంటే తెలుసుకోవాలంటే వాడు ఏమంటాడు మేనేజరు నీ గురించి తెలుసుకోవడానికి నా దగ్గర టైం ఏం లేదా ఫోటో పెట్టుకోవడానికి ఆ ఫోటో పెట్టుకుంటాడు దగ్గర సో కాబట్టి ది పాయింట్ ఈజ్ సో దేహమే నేను అయినప్పుడే నా బ్యాంక్ అకౌంట్ సపోజ్ దేహం నేను కాదనుకోండి బ్యాంక్ ఉంటుంది అకౌంట్ ఉంటుంది డబ్బులు ఉంటుంది మీరు సంతకం పెడితే వాడు ఇస్తున్నాడు కూడా దానికోసం మీరు దేహం ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవటానికి మీకు దేహాభిమానం ఉండాలా లేకపోతే దేహానికి చెందిన ఫోటో ఇస్తే సరిపడుతుందా ఏది అవసరం దేహానికి చెందిన ఫోటో ఇస్తే చాలు దేహాభిమానం పెట్టేసుకొని అక్కర్లేదు దానికి దానికి సరిపడుతుంది దానికి దానికి అంటే ఆ బ్యాంక్ అకౌంట్కి దేహం యొక్క ఫోటోకి పదైపోతుందా దేహమే నేను అవ్వక్కర్లా ఇప్పుడు కొడుకుంటాడు వాళ్ళు పైకి తీసుకొస్తారు చదివిస్తారు వారికి ఏదో పెళ్ళో ఏదో చేస్తారు వాడి కాపు వాడు చేసుకుంటూ ఉంటాడు ఇంకా మనతోటి సంబంధం ఎలాగూ ఉండదు వాడు మనకి చేసి సర్వీసు అవన్నీ కూడా ప్రారంభ్యీనంగా ఉంటాయి మన ప్లాన్ ప్రకారం అది ఎలాగూ ఉండడం దేహాభిమానం ఎందుకు వాడు కొడుకు శుభం ఆశీర్వదనం చేయడానికి దేహాభిమానం ఉండక్కర్లా అంత దేహాభిమానం పెట్టేసుకున్నక్కర్లా పెట్టుకోకూడదు ఎనివే అదిగో ఆ భూత ప్రకృతి అంటే పంచభూతములకు మూలముందుండే ఆ విద్య అంటే పద్యభూతములే నేనని మీరు దేహంతో మమేకమవటానికి మూలములం ఉండే అజ్ఞానం ఏది కలదో దాని నుండి విముక్తి వచ్చేస్తుంది మోక్షణం అంటే విముక్తి అంటే ఎలా అవుతుంది అభావగమన అవే అభావం అయిపోతాయి లేకుండా పోతాయి అంటే మరి మీరు సూక్ష్మంగా తెలుసుకోవాలి మనస్సు ఎంతవరకు ఉంటుందో తెలిసిన మనస్సే నేను మనస్సులో సుఖము నేను సుఖిని మనస్సులో దుఃఖము నేను దుఃఖిని అని మీరు మనస్సుతో మమేకమైనంత వరకే మనస్సు ఉంటుంది మీరు మనస్సుతో మమేకం కారం మానేసి మనస్సును సాక్షిగా దర్శిస్తుంటే మనస్సు ఉండదు మనస్సు ఉండకపోతే దేహం ఉండదు take it from me. You యూ వర్క్ ఆన్ ఇట్ మనస్సు ఉంటేనే దేహం ఉంటుంది There is no body other than the idea of the body in the mind. కాబట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటే తర్వాత మనస్సు దేహము వాటితో ఏదైనా వ్యవహారం చేయాల్సి వస్తే చేయొచ్చు కూడా భిక్ష చేయటానికి దేహం కావాలి భిక్ష చేయటానికి దేహం సరిపడుతుంది భిక్ష చేయటానికి ఆ దేహమే నేను అనే అజ్ఞానం ఉండక్కర్లేదు దానికి దానికి సరిపడుతుంది నేను శంకర్లు యక్షాదు రూపో నైవేద్యం ఎలా పెడతారు ఆ దేవతకి సంబంధం బరిహేంటే నైవేద్యం దేవతకి బట్టి నైవేద్యం పెడతారు గణపతికి నైవేద్యం బెల్లముక్క పెడతారు ఆ బెల్లముక్క అటుకులు బెల్లం వరలక్ష్మి వ్రతం అది వేరే మళ్ళా బెల్లముక్క నైవేద్యం గణపతికి అయితే అరటిపండు అరటిపండు అంటే అది చక్రజేడు అలాంటి ఒక్కర్లా ఈ చిన్న చిన్న అరటి పండులు ఉంటుంది అరటి పండు నైవేద్యం పెడితే గణపతికి వెళ్ళి కనపడుతుంది సత్యనారాయణ స్వామికి ఉండలో పెద్దది పెడతారు గణపతికి యక్షాలు యక్షాను రూపూ బలిహి కాబట్టి బ్యాంక్ అకౌంట్కి దేహాభిమానం ఉండక్కర్లా బ్యాంక్ అకౌంట్కి దేహం యొక్క ఫోటో ఉంటే సరిపడుతుంది దానికి అది సరిపడుతుంది కొడుకుని కలిపేసి పోషి పోషించడానికి ఆ ప్రారంభం ఉంటే సరిపడుతుంది దేహాభిమానం ఉండక్కర్లా పైగా దేహాభిమానం వల్ల ఆ పరిస్థితులు చెడుతాయి కూడా ఎనివే the point that i am making you have to capture it i am sure you know you capture it kabattu eppudaithe meer deham meeda abhimanam lekunda untaro deham lekunda pothundi ibudu football aaduto untadu goal veytaniki tah tah aadipothu bariyetesto football aaduto untadu vaadi digira deham undada football undada football e untundi goal e untundi deham undadu football e untundi goal e untundi parikshana vasto untadu deham undadu కాబట్టి ఎప్పుడు మీరు ఐడెంటిఫై అయితే అప్పుడు ఉంటుంది ఐడెంటిఫై కాకపోతే ఉండమే ఉండదుది అభావాన్ని పొందేస్తుంది మీకు మోక్షం వచ్చేస్తుంది ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో ఏ విధు విజానంతి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో నేను చాలా అంశాలని చాలా కండెన్స్ చేసి ఒక క్లాస్లో చెప్పుకుంటూ వస్తున్నాను గంట ఇరవై నిమిషాల నుంచి మీకు నేను ఒక టిప్ ఒక ప్రాక్టికల్ టిప్ ఒకటిస్తా చూడండి దేహాభిమానమును ఇంద్రియాభిమానము మనస్సుతో అభిమానము అదే మొత్తానికి క్షేత్రముతో అభిమానము క్షేత్ర తాదాత్మ్యము దాని నుండి విముక్తియే మోక్షం భూత మోక్షం అంటే క్షేత్ర తాదాత్మ్యము నుండి మోక్షం అది మోక్షం ఇంకా వేరే మోక్షం లేదు ఆ మోక్షం మీకు ఎలా లభిస్తుందంటే ఊరికే అలా నేను చెప్పేసే మీరు వినేసారి లభిస్తుందని మీరు అనుకోద్దు And it takes some working on it. It demands some effort. Effort can tell dumbbells effort to parviti. That's not an effort. And Jnana Porvaka Mahina Abhyasam. Abhyasam jeshi paddhatev chan tte. Teraskruta avidyav yavaharanam. Anen neneate bhashyataruna matanin iru patukovale. Avidyav yavaharan ne teraskarim chandhi. మీరు ఓ పని చేయండి ఇలాగ అవిద్యా వ్యవహారం తిరస్కరించడం అంటే ఎలాగో చెప్తున్నా చూడండి ఓ మహాత్ముడి దగ్గరికి ఆయన సత్సంగం చేసేవారు రోజు వీళ్ళు ఏవో ప్రశ్నలు అడుగుతుంటే చెప్తూ ఉండేవారు ఒక ఆ రోజు ఆయనకి జ్వరంగా ఉంది ఇంట్లో బాగులేడు ఓ ఇరవై మంది వచ్చారు కావాలంటే వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు మరి మీరేమో సత్సంగం చెప్తారా చెప్పరా అంటే ఇవాళ ఓపీలో ఏదయా సత్సంగం చెప్పను అని అని అయినా పోలే వాళ్ళని సత్సంగం చెప్పనంటే వాళ్ళు పాపం నిరుత్సాహపడతారు సరే చెప్తాను అని వెళ్ళి కూర్చున్నాను ఆ ప్రశ్నలు అడగమంటారా అడగండి కానీ నేను దేహము అనే అభిమానముతోటి పుట్టే ప్రశ్నలు ఏమీ అడగద్దు నేను చెప్పను ఏమండి ఇంకా అది తప్ప మిగిలిన ప్రశ్నలు ఏదైనా అడగండి అని చెప్పారు ఆయన కూర్చున్నారు అరగంటాయి ఎవ్వరు ఏ ప్రశ్న అడగలే సరే ఇంటి ప్రశ్నలు ఇవి లేనట్టున్నాయి వీళ్ళ సందేహాలు లేనట్టున్నాయి వెళ్ళిరండి అని ఆయన వెళ్ళిపోయారు ఆయన వాళ్ళు వెళ్ళిపోయారు ఈ లోపలికి వెళ్ళి పడుతున్నారు ఎలా ఉంది ఉపాయం దీన్ని బట్టి దేహము నేను కాదు అనే బేసిక్ ప్రెమిస్ మీరు పట్టుకుంటే అవిద్యా వ్యవహారము అంతా కూడా మంచు కరిగినట్టు కలిగిపోతుంది ఇప్పుడు మీరు నేను పుట్టాను అని మా కార్యక్రమం మొదలుపెట్టారనుకోండి మీరు అవిద్యా వ్యవహారాన్ని బలపరుస్తున్నారు కదా మీకు దేహాభిమానం ఎలా పోతుంది పోదు కదా నేను ఇంకా ఎక్కువ కాలం బతకాలి అని మీరు ఏదైనా పూజ చేస్తున్నారనుకోండి అంటే మీరు అవిద్యా వ్యవహారాన్ని బలపరుస్తున్నట్టే కదా వాడు నన్ను తిట్టాడు అని మీరు వగ వగచ్చుతున్నారనుకోండి దుఃఖపడుతున్నారనుకోండి అంటే వాడు ఎవరిని తిట్టాడు దేహాన్ని దేహాభిమానిని తిట్టాడు ఆత్మస్వరూపాన్ని తిట్టలేదు అంటే అర్థం ఏంటి వాడు తిట్టాడు అని మీరు కంగారు పడుతున్నారంటే మీరు అవిద్యా వ్యవహారాన్ని సపోర్ట్ చేస్తున్నారు మీరు దేహానికి వెరువెరు అలంకారాలన్నీ మామూలుగా కల్చరల్గాను ఏవో కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి వాటికి వెగ్నెస్ట్ నేను చెప్పట్లేదు మీరు దేహానికి వెరివే అలంకారాలన్నీ చేస్తున్నారనుకోండి సపోజ్ నేనే చాలా స్పెషల్గా వేషం వేసుకొని వచ్చాననుకోండి ఏదో కనపడ్డ కండువా అడుగుదాన్ని వేసుకుని వచ్చాను కాబట్టి సరిపడిపోయింది కానీ స్పెషల్గా వేషం వేసుకొని వచ్చాననుకోండి అంటే మరి అవిద్యా వ్యవహారాన్ని నేను సపోర్ట్ చేస్తున్నానని నేను అర్థం అయా మీరు నన్ను ముట్టుకోవద్దు దూరంగా ఉండడం అపవిత్రని అయిపోతాను ముట్టుకుంటే అంటే అది అవిద్యా వ్యవహారాన్ని సపోర్ట్ చేసినట్ట ఏం చేసినట్టు అది అవిద్యా వ్యవహారం కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఈ దేహం కాదు ఎలాగా కాదు కాదు అలాగా దాన్ని వర్కౌట్ అవద్దు కాదన్నమాట ఖాయం దాంట్లో సందేహం లేదు దాని బ్లస్యూ మీరు అలా రోజుగా అర్థం సార్లు అనుకోండి నేనేమి కాదన్నా అనుకోవాల్సిన మాట కానీ అవిద్యా వ్యవహారాన్ని గుర్తుపట్టి దాన్ని మీరు తిరస్కరించుకుంటూ పోతే దేహాభిమానం దానంతటదే పోతుంది ఇప్పుడు నా కొడుకు కాదురా అన్నాడనుకోండి అంటే అప్పుడు పోతున్నా అభిమానం అలా పోదు వాటితో ఏమీ చెప్పద్దు గివ్ హిమ్ ఫ్రీడమ్ హీజ్ ఫ్రీ వాడు జీవుడు నేను జీవుడు ఇంట్లో కొడుకు తండ్రి ఇలాంటి కొడుకేలా పై మాట వరుసగా వచ్చినవి తప్ప అవి శాశ్వత సత్యాలు ఏం కావు అలా కలుసుకుంటారు ఇలా విడిపోతారు కొడుకు లేడు మన కర్తవ్యాన్ని మనం చేయటం ప్రేమ ప్రేమ ఉంటే ఏం చేస్తారు మనిషి మీద ప్రేమ ఉంటే ఏం చేస్తారు వాళ్ళ హితాన్ని చేస్తారు డూ దాట్ వాట్ ఆల్ యూ కెన్ డూ డూ టోత్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయద్దు Give freedom, be free. God bless you, be free. Now, you are free. What is the freedom? It is to be mocked in the body. That is freedom. If you were a person, you would say to yourself, you would know what you are going to do. If you were to go to the hospital, if you were to go to the safari, you would have to go to the human body. పైగంటే బాగుండదు కూడా ఎవరూ వింటే సిగ్గు కూడా మనసులో ఇలా అనుకుంటున్నాడు అనుకోండి అంటే అర్థం ఏంటి వీడికి ఫ్రీడమ్ లేనే లేదు వీడికి కాబట్టి అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించుకుంటూ పోవాలి అవిద్యా వ్యవహారాన్ని అలాగా వరస ఛేదించుకుంటూ పోవాలి పోతే ఒక స్టేజ్ వచ్చేప్పటికి ఇంకా అవిద్యా లేదు అనే పరిస్థితి వస్తే భూత ప్రకృతి మోక్షము దానంతట అదే సిద్ధం చేస్తుంది ఏ విధు విజానంతి ఇదంతా ఎవరైతే తెలుసుకుంటారో తెలుసుకోవాలి దీంట్లో చేసేది కాదు తెలుసుకునేది ఇదంతా కూడా వాళ్ళు ఏమవుతుంది యాంతి గచ్చంతి వాళ్ళు పొందేదరు ఏం పొందుతారు తే అంటే వాళ్ళు పొందేదరు పరం సో తే పరం యాంటి ద సుప్రీం రియాలిటీ పరం అంటే సుప్రీం రియాలిటీ దాన్ని పొందుతారు ఈ నెక్లెస్సు కంకణము ఇత్యాది నామరూపాలన్నింటినీ ఛాలెంజ్ చేసేసారనుకోండి మీరు దేన్ని పొందుతారు బంగారాన్ని పొందుతారు కదా బంగారాన్ని పొందుతారు ఏమీ నష్టపోరం కాబట్టి ఈ ఎప్పుడైతే మీరు ఈ ఈ అద్య అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించేస్తారో మీ స్వరూపభూతమైనటువంటి పూర్ణత్వాన్ని మీరు పొందుతారు దేవుణ్ణి పొందుతారంటే అక్కడ ఎక్కడో ఉన్న దేవుడు ఇక్కడికి వచ్చి మీలో ఎమాల్గమైపోతాడను అయితే మీరు వెళ్ళి ఆయనలో ఎమాల్గమైపోతాడు ఎమాల్గమను ఒకటి ఉన్నది మెర్క్యూరీలో మెటల్ వేశారు అల్యూమినియం వేశారనుకోండి అల్యూమినియం మెర్క్యూరీ ఎమాల్గం ఎమాల్గం వస్తే ఏకం అవ మెర్కిని మెర్కిరిలాగే ఉంటుంది అల్యూనియం అల్యూనియం లాగే ఉంటుంది అలాగే వీళ్ళు వెళ్ళి దేవుడితో ఎమాల్గమైపోయాడు అలా కాదు నాట్లైక్గా అక్కడ లేదు ఇక్కడ ఏమవుతుందంటే నేను పరిచ్ఛిన్నుడను అనే అజ్ఞానం పోతుంది అపరిచ్ఛిన్నుడుగా శుద్ధమైన ఆకాశము వంటి చైతన్య రూపుడుగా జీవన్ముక్తుడై మిగిలిపోతాడు దేహం పడిపోయిన తర్వాత ఇంకో దేహము మళ్ళా పుట్టడానికి అక్కడ కర్మ సంబంధం ఏమీ లేదు కర్మ సంబంధం అంతా దేహాన్ని బట్టి వస్తుంది సో న పునః దేహం ఆదదతే సో పరం అంటే ఏమిటి పరమార్థతత్వం ద సుప్రీం రియాలిటీ అదే దానికే బ్రహ్మ అని పేరు అంటే బ్రహ్మస్వరూపుడైపోతాడు మరి ఈ కర్మ తోటి ఈ దేహము పడిపోతుంది ప్రారం ఇదంతా మనం జరిగినాం ప్రారంభ కర్మాధీనంగా ఈ దేహం కొంతకాలం బతుకుతుంది తర్వాత కుప్ప కూలుతుంది కుప్ప మరి ఏమైపోతుంది ఏమైపోతుంది ఏదో ఒకటి అవుతుంది తీసుకెళ్లి కాళిస్తే బూడిదవుతుంది పాలసీ కుట్టే పాలిస్తే పక్షుల యొక్క డ్రాపింగ్ అవుతుంది పాతి పెడితే అవుతుంది మూడే మార్గాలు ఏదో ఒకటి అవుతుంది అది నేను కాదుగా ఏదైతే అరటిపొండలు తినేసి తొక్క పారిస్తే ఏమవుతుంది అది రోడ్డు మీద పారిస్తే ఎవడో జారి పడతారు దారి మీద మొక్కలో పారిస్తే మొక్కకి పుష్టినిచ్చే ఎరువు అవుతుంది దేహం అంటే అంతే ఏదో ఒకటి అవుతుంది దీని మీద పెద్ద మీమాంస లేదు పెద్ద చర్చ లేదు కాబట్టి నా పునః దేహం ఆదదతే ఇత్య ఆదద్దతే అంటే బహువచనం ఆదత్తే ఆదద్దతే కాబట్టి తిరిగి వారు దేహమును పొందరు అంటే పునర్జన్మ ఉండదు ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మవిద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవా క్షేత్రక్షేత్రయ శ్రీభగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానామానయే పరాం సిద్ధిమితో గత పూర్ణమదస్ పూర్ణమిదం